మూడు వందల డెబ్బై దీనికి దేవ నీ ఏవేల మా ఎందుకు కులుపును ఎవ్వరి వసములు బుద్ధిరిగి నడచే మన ఇవ్వల ఇవ్వారాయణ నీ వీయకలేదు దవ్వు చేరువ మనసు తన ఇచ్చైతే గనుక రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేల నేరవా సారకు నిన్ను తలపించ జంతువుల వసమా కేరి నీవు జిహ్వ పలికించగాక ఈ రీతి లోకమెల్లా తమ ఇచ్చ కులదులనైతే దురాన కొక్కెరలు చదవవా వేదాలు ఇందరి పాపపుణ్యాలు ఇన్నియుని చేతలే కందువ స్వతంత్రులు కారు కాన చందపు శ్రీ వెంకటేశరణంటినిద నీకు చెందినివే కాతుగా గచ్చేతూను వలన